తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచూ కనుగొన్న కనుగొన్నట్లా తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచూ కనుగొనరాదా నే తెలిపితే విని నమ్మరాధ తెలివిచే భయలుండ తెలిసి ఈ తెలివిని తెలివి పట్టి తీసివెయ్యరా ఓ నీ కనుగొనరాధా నే తెలిపితే విని నమ్మరాధా తెలుపు మృదుత్వము మధురము కల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లా తెలివి శరీర జగంబులు కల వస్తువును నే తెలిపితే విని నమ్మరాధ తెలివిచే బయలుండ తెలిసి ఈ తెలివిని తెలివిచేతనే పట్టి తీసివెయ్యరపోని కనుగొనరాదా నే తెలిపితే విని నమ్మరాదా పదవి పదవిభజన